రివ్యూ పద్మ మీ స్నేహితురాలి ఇక్కడరి వాళ్ల ఇల్లు మన స్కూల్ దగ్గరే సరోజ ఇల్లు మన స్కూల్ దగ్గరేనా అవును ఇవి నీ పుస్తకాలా కాదు ఇవి మా తమ్ముడి పుస్తకాలు అవి మా వాడి స్నేహితుడి పుస్తకాలు వాళ్ళ స్కూల్ ఎక్కడా వాళ్ళిద్దరి స్కూలు ఒకటే రిపీట్ స్టార్ట్ పద్మా మీ స్నేహితురాలి ఇల్లెక్కడా పద్మా మీ స్నేహితురాలి ఇల్లెక్కడా సరోజ ఇంటి దగ్గర వాళ్ళ ఇల్లు మన స్కూల్ దగ్గరే వాళ్ళ ఇల్లు మన స్కూల్ దగ్గరే సరోజ ఇల్లు మన స్కూలు దగ్గరేనా సరోజ ఇల్లు మన స్కూలు దగ్గరేనా పుస్తకాల కాదు ఇవి మా తమ్ముడి పుస్తకాలు కాదు ఇవి మా తమ్ముడి పుస్తకాలు అవి మా వాడి స్నేహితుడి పుస్తకాలు అవి మా స్నేహితుడి పుస్తకాలు వాళ్ళ స్కూల్ ఎక్కడా వాళ్ళ స్కూల్ ఎక్కడా వాళ్ళిద్దరి స్కూలు ఒకటే వాళ్ళిద్దరి స్కూలు ఒకటే